పర్యేరు పరపరా ఓ సహనా సహనౌువత్తు సహాహేజేస్ ఓ శాంతి శాంతి శాంతి ఏభ్యో భూే సముత్య్యేవాను వినశ్యతి నేత్య సీతి అరే బ్రవీమీతి హోవాచయాజ్ఞవల్క్య తత్ర ప్రేత్య విశేష సంజ్ఞ అస్తి కార్యకరణ సంఘాతే్య విముక్త ఇది ఏమరే మైత్రేయీ అంటే ఇక్కడ ఈ కియ్యభావం యొక్క కిటుకు తెలుసుకోవటం చాలా ఇబ్బందితో కూడిన విషయం కష్టం దాంట్లో ఆ కిట్టుకున్నది ఆ కిటుకేమంటే మనిషికి తాను ఏదో ఒకటి అయి ఉంటుంది అయి ఉంటాను ఇది కాకపోతే పోనే అది ఇప్పుడు ఏదో ఒకటి అవ్వాలి ఎక్కడో ఒక చోట ఒక కేటగిరీ ఒక డెఫినెషను ఒక లేబుల్ ఉండాలి ఏ లేబులు లేకుండా అలాగా వితౌట్ ఎనీ ఐడెంటిటీ ఉండడానికి వీలు లేదు మామూలుగా నేను సైకాలజీలో ప్రిన్సిపల్ ఒకటి దాన్ని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు అంటే మనిషి ఒక ఐడెంటిటీ కోసం చూస్తూ ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్స్ బాగా ట్రైవ్ అవుతాయి ఎయిర్బేసిస్ మీద శనిమగారు మీకు ఆసనం దొరకలేదా ఇప్పుడు దొరికినట్టు లేదు పాపం రోజంతా కష్టపడి పనిచేస్తూ ఉంటారు అది జత పో కొంతసేపు నిద్రపోయినట్లయితే కూడా మంచిదే స్వామీజీ క్రాస్ లో అలా నిద్రపోతూ ఉండే వాళ్ళు అప్పుడప్పుడు సో ఐడెంటిటీ క్రైసిస్ అని ఒకటి ఉంది సైకాలజీలో ఇప్పుడు కొన్ని ఆర్గనైజేషన్స్ బాగా థ్రైవ్ అవుతాయి ఎందుకు థ్రైవ్ అవుతాయంటే తెలుసు అది వాళ్ళకి తెలుసు ఈ చేసి వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ డ్రెస్ పెడతారు ఓ డ్రెస్ కోడ్ పెడతారు పెట్టేప్పటికీ మీరు మనం అందరం ఆ డ్రెస్ వేసుకోవాలనే సంతోషంలో ఉంటాం కొంచెం మొట్టమొదటి ఇనీషియల్ హర్జీలు ఉంటుంది ఇనీషియల్గా కొంచెం సిగ్గు ఉంటుంది చల్లీలు స్నానం చేసేప్పుడు ఇనీషియల్గా చలి ఉన్నట్టుగా కాబట్టి రోజు ఆ డ్రెస్ వేసుకుని కొంచెం సిగ్గు ఆ తర్వాత ఆ డ్రెస్ని చాలా ఉత్సాహంగా వేసుకుంటాం అది ఒక ఐడెంటిటీకి సింబల్గా కదా అది అలవాటు పడుతుంది మనస్సుకి ఆ డ్రెస్ వేసుకోగానే ఒక ఐడెంటిటీ వస్తుంది పోలీసు అంతే ఆర్మీ అంతే వాళ్ళకు డ్రెస్ పెడతారు తర్వాత ఒక ఈ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారంటే మెళ్ళో వేసుకున్న ఒక పథకం ఒకటిస్తారు ఐడెంటిటీ అది దట్ గివ్స్ అయిన్ ఐడెంటిటీ ఆ పథకం వేసుకుంటే ఆ పథకం వేసుకుని మీరు కాఫీకి వెళ్ళినా బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఈ పథకంతో వెళ్తూ ఉంటాడు ఎందుకంటే దాన్ని తీసి జేబులో పెట్టుకోవడం అనే ఒక ఇన్కన్వీనియన్స్ పాయింట్ ఒకటి ఉంది ఐ డోంట్ డినై దాట్ కానీ ఇట్ గివ్స్ అన్ ఐడెంటిటీ ఇప్పుడు ఐబిఎం పథకం నెల వేసుకున్నాడు అనుకోండి అయితే పూర్వం అయితే సత్యం పథకం నెలలో వేసుకో పూర్వం ఇప్పుడు కాదు టీసీఎస్ పథకం వేసుకున్నాడు నెల అదొక క్రై ఐడెంటిటీ అని ఇస్తుంది సో అలాగే భార్యకి భర్త she provides an, he provides an identity epudana adi vichchaga ikkada tappuva endukante ikkada allah hamu ivanni kuda sala routine ga simple ga untayi taravata standard ga untayi america lo akada women na it is very difficult to get hold of a man who is ready to marry very really once gets married she uses that husband as an identity so uh this my husband my husband my husband and get to say she taunts you no know, not my husband my husband endukante in saying so she gets an identity social nature around him oka identity ibidi high school pillaliki dress veses oka identity is istaru ee migata dress inko school vesina dress vidivedo marku petti kaalanu marcho edho petti oka identity vadiki valla social being eppudu kuda ఒక ఐడెంటిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు రిలిజియన్ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఐడెంటిటీ నేషనాలిటీ ఇట్ ప్రొవైడ్స్ అన్ ఐడెంటిటీ కొంచెం ఈ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్లో కూడా కొన్ని నేరో ఉంటాయి నేరో ఐడెంటిటీస్ హైదరాబాదీ అన్నాడు అనుకోండి టూ నేరో అయిన ఐడెంటిటీ ఇండియన్ అన్నాడు అనుకోండి ఇది సుపీరియర్ ఐడెంటిటీ బ్రాహ్మణ అన్నాడు అనుకోండి క్యాస్టీస్ట్ అంటారు అదే హిందూ అన్నాడనుకోండి ఇటు సమ్వాట్ బెటర్ ఐడెంటిటీ ఒకప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి మనిషి జీవితంలో ఐడెంటిటీ క్రైసిస్ అన్నది ఒకటి డెవలప్ అవుతుంది అంటే ఎలాగా కొంత వయసు వచ్చేప్పటికీ కొంచెం మిడిల్ ఏజ్లో ఉండగానే కొంతమందికి పేరెంట్స్ చాలా పెద్ద వయసు వచ్చే వరకు కొంతమందికి మిడిల్ ఏజ్లో ఉండగాను లేకపోతే ఇంకా మిడిల్ ఏజ్కి రాకముందే బోత్ పేరెంట్స్ అరౌట్ అప్పుడు వీడు నేను ఫలావాన్ని కొడుకును అని చెప్పడానికి అక్కడ మీ ఉండరు ఒక యాంకర్ ఉండదు తర్వాత వాడికి రెలిజియస్ ఐడెంటిటీ లేదనుకోండి తొలగించే రిలిజియస్ కాన్సెప్ట్ లేదనుకోండి అలాగే సమ్టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్ ఫైన్ ద రిజల్ట్స్ ఇన్ వాట్ ఈజ్ కాల్డ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్ సైకలాజికల్గా ఎంకొక దానికి నేను చెందినవాడను అనే ఫీలింగ్ మిస్ అవుతుందన్నమాట అటువంటి వాడు ఏం చేస్తాడంటే వెళ్ళి ఒక ఆర్గనైజేషన్ చూసుకుని దాంట్లో జాయిన్ అవుతాడు ఏదో బ్రహ్మకుమారి ఇస్తాను కృష్ణా కాన్షియస్ని ఇస్తాను ఇది రిలీజియస్ ఐడెంటిటీ అలాగా వెరీ స్వతంత్ర ఐడెంటిటీ ఏదో ఒక ఐడెంటిటీ కోసం ఉంటాడు మనుషులు నేను కొంచెం ఎక్కువ సాగితీసినట్టున్నాను నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏమిటంటే మనిషిలో ఈ ఫండమెంటల్ ప్రాబ్లం ఇస్తే అజ్ఞానం ఇది ఎలాగంటే హీ వాంట్స్ టు బిలాంగ్ ఎక్కడో ఒక చోట నేను హీ వాంట్స్ టు టెదర్ హిమ్సెల్ఫ్ హీ వాంట్స్ టు కనెక్ట్ హిమ్సెల్ఫ్ టు సంథింగ్ యాడ్ టెదర్ ఒకదానికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా ఉదాహరణకి భారద్వాజ సగోత్రం ఉంటాడు పూన మీ భారద్వాజ సగోత్రం వాళ్ళు ఉంటే మరో వాళ్ళు అనుకోకుండా ఇంకో గోత్రం కశ్యపస గోత్రం ఉంటాడు అలా అండల్లో కశ్యపా అంటే కశ్యపా అంటే వడ్డసిట్ నే ఇట్స్ ఇట్స్ ఏ నేమ్ అండ్ ఆ నేమ్ కూడా సిగ్నిఫికెంట్ నేమ్ ఇట్ ఈస్ కశ్యపా జంతుల ఒక ఆయన ఉన్నాడైతే వీడికి ఏమైనా దాఖలా ఉన్నదా అదేమైనా హిస్టారిక్ ఏరి కాదు ఇట్ ఈస్ జస్ట్ మైథలాజికల్ ఆర్ ఈవెన్ బెటర్ సిగ్నిఫికెంట్ నేమ్ సో కశ్యప పశ్యపతి సర్వం పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అనే మంత్రం ఒకటి ఉన్నది సో పశ్యకుడే కష్టపుడైనాడు సిగ్నిఫికెంట్ నేమ్ వేదంలో నేమ్స్ అన్ని సిగ్నిఫికెంటే సో అత్రి ఎంజిరస్ భరద్వాజ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ నేమ్స్ ది కుడ్ బి ది నేమ్స్ ఆఫ్ ఎ గివింగ్ జెంటిల్ మన్ ఆల్సో యాజ్ యాజ్ ది నేమ్ ఆఫ్ ఎ గివింగ్ జెంటిల్ మన్ ఇట్ హ్యాస్ నో వాల్యూ What is the value of us? Significant name is, there is some value in it. One is the opposite. The opposite is the opposite. The opposite is the opposite. The opposite is the opposite. The opposite is the opposite. So, we do. He wants to belong. Therefore, he wants to belong. He wants to belong. That is also the religious identity. So, ఇది రెలిజియస్గా కానీ లేక సోషల్గా కానీ సో హీ వాంట్స్ టు బిలాంగ్ అంచేతనే ఆ ఐడెంటిటీ అదే క్రియభావం కాబట్టి ఫండమెంటల్గా నేను ఏదో ఒకటి అయి ఉండాలి ఐ మస్ట్ బి సంథింగ్ ఆర్ ది అదర్ అనే దోషమే అదే క్రియభావం ఒకసారి ఆ నీడ్ ఫర్ సమ్ ఐడెంటిటీ మీలో ఎప్పుడైతే ఉన్నదో ఆ నీడు ఉన్నది అంటే మీలో ఒక వెలితి మీకు అనుభవానికి వస్తుంది మీరు పూర్ణులు కాదన్నమాట ఆ పూర్ణత్వం మీకు లేదన్నమాట ఒకప్పుడు గురువుని ఐడెంటిటీకి వాడుకుంటారు మీకు గురువుని ఐడెంటిటీకి వాడుకుంటా గురువు మీద ప్రేమతో నేను ఫలానా వారి శిష్యులు చెప్పడం కాదు ఆ గురువుని ఒక ఇన్స్టిట్యూషన్ కింద తయారు చేసి దాని ఒక విగ్రహం కింద పెట్టి ఈ సంప్రదాయానికి చెందిన మేము ఈ గ్రూప్ వాళ్ళము అనే ఒక రకమైన ఐడెంటిటీ కింద వాడుకుంటాం వీ బిలాంగ్ టు చెన్న మిశ్రం లేకపోతే వీ బిలాంగ్ టు దయానంద పరివార్ అనే దయానంద లాగే వాళ్ళు చెప్పి బోధుల మీద శ్రద్ధ ఉండదు వాళ్ళకి వ్యక్తిగతంగా చేసి సర్వీసు ఉండదు ఊరికే ఉత్పత్తి ఐడెంటిటీయే మిగులుతుంది అలాగే వాడుకుంటాం అదంతా కూడా తెల్యభావం యొక్క దోషమైంది Anchatna, hai, the true realization is that you are happy, you are truly happy to remain a nobody. That is true realization. A nobody. Any way to come? Any way to come? Any way to come? Any way to come? Any way to come? Any way to come? Any way to come? Why? ఫలానాపటికై అది క్షేత్రధర్మం అయిపోతుంది అది క్షేత్రజ్ఞ ధర్మం అవదు కాబట్టి చైతన్యము ఏదీ కాదు ఏది కాకుండా ఐడెంటిటీ అనేదే లేకుండా ఉండగలగడమే జీవన్ముక్తి అది పాయింట్ అంటే శుద్ధ చైతన్య రూపంగా ఉండిపోవడమే విశేష సంజ్ఞ నాస్తి అని వారికి సంజ్ఞా నాస్తి సంజ్ఞ లేదు అంటే విశేష సంజ్ఞ అంటే విశేష సంజ్ఞ ఒకనొక సంజ్ఞ లేదు అది ఆయన యొక్క విషయంలో ఉండదు లోకుల విషయంలో ఏదో సంజ్ఞ ఉంటే ఉండదు వెరీ సింపుల్ అండి ఉదాహరణకి నేను మహాత్ము నిర్వహదను వారిని నిరుగుదనం ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చాలా గొప్ప బ్రాహ్మణుడుగా అని చెప్పుకునేవారు కానీ ఆయన మాత్రం నేను బ్రాహ్మణుడాను అని ఎప్పుడు అనేవారు కాదు ఊలో ఆయన సద్బ్రాహ్మణుడు అని ఊలో అలాగే ఆయన మంచి టీచర్ రా అని గురువు గారి గురించి అనుకునేవారు కానీ ఆయన మాత్రం నేను గురువుని అని అనుకునేవారు కాదు డెన్ ఫోర్ దెర్ ఈజ్ యాక్షన్ దెర్ ఈజ్ నో యాక్టర్ దెర్ ఈజ్ నాలెడ్జ్ దెర్ ఈజ్ నో నోవల్ దెర్ ఈజ్ రియలైజేషన్ దెర్ ఈజ్ నో ఆ కిల్య భావం రాకుండా చూసుకోవాలి అది కూడా ఒక ఆటంకమే ఖిళ్యభావం అనేది సుఖరాము లేకుండా అక్కడ రాసిందంతా కూడా ఆ అభిప్రాయంతో రాసిందండి అక్కడ నేను క్షేత్రజ్ఞుడను నేను ఈశ్వరుడను నేను బ్రహ్మను అనే ఐడెంటిటీ కూడా అంచేతనే అహం బ్రహ్మాస్మి అన్నది అహం రాజా అస్మి లాంటిది కాదు అహం రాజా అస్మి అన్నప్పుడు రాజైనడు పట్టాలు శక్తుడై రాజైనాడు అహం రాజా అస్మి అన్నప్పుడు అహం అనే ఒక కిల భావానికి రాజా అనేది బిరుదు రాజా అనేది ఒక ఉపాధి ఓ బిరుదు అంతకుముందు రాజుగా ఉండేవాడు కాదు ఇప్పుడు రాజయినాడు అహం అంతకుముందు ఉంది ఇప్పుడు ఉంది ఆ రాజా అనే విశేషణం వచ్చి చేరింది అహం బ్రహ్మాస్మి అలా కాదు అంతకుముందు అహం ఉంది ఇప్పుడు ఉంది బ్రహ్మ అనే విశేషణం వచ్చి చేరింది అని కాదు అహం బ్రహ్మాస్మి అంటే అహం అనే కిల్య భావాన్ని నెగెక్ట్ చేసి శుద్ధ బ్రహ్మగా నిలిచి ఉందిట అప్పుడు ఇంకా అశ్మి అనేది కూడా వ్యాకరణ రీత్యా అహం ఉంది కనుక అశ్మి వచ్చింది కానీ అక్కడ ఉండే అశ్మికి అస్థికి భేదం ఏమీ ఉండదు అంచేత నేను అప్పుడప్పుడు మెడిటేషన్స్లో అయాం అని చెప్పి దాన్ని ఐ ఈజ్లోకి మారుస్తాం ఐ ఈజ్ అంటే దాంట్లో ఉండే ఆ కిల్య భావాన్ని నిరాకరించటం కోసం అయామ్ అని చెప్తాం అయామ్ అని అంటే సంథింగ్ విచ్ మై సెల్ఫ్ అనే సెన్స్ ఉంటుంది ఆ యామ్లో పదజ్ ఈజ్లో ఏ ఉండదు ఐ ఈజ్ పాట్ ఈజ్ I is. పాట్ ఈజ్ ఒక నామరూపం ఐ ఈజ్ ఐ కూడా ఒక నామరూపమే ఒక రూపాన్ని కోపెట్టుకున్న ఒక పేరు ఒక సెన్స్ పాటర్లు ఒక సెన్స్ వాట్ యూ సెన్స్ ఈజ్ పాట్ వాట్ ఈజ్ ఈజ్ నాట్ పాట్ వాట్ ఈజ్ ఈ ముట్టిగా వచ్చేవ సత్యం వాట్ యూ సెన్స్ ఈజ్ పాట్ వాట్ is ఈజ్ నాట్ పార్ట్ ఇప్పుడు గదిలోకి ఒక దొంగ వచ్చాడు ఇవాళలో పిల్లాడున్నాడు పక్కన తల్లి నిలకడి పిల్లవాడు ఆ దొంగను చూసి నవ్వాడు ఆ తల్లి దొంగ దొంగనే అలా కేకబెట్టింది బికాజ్ పిల్లవాడు దొంగని సెన్స్ చేయడం ఈ సెన్సెస్ బట్ నాట్ ది థీఫ్ వాటికి సెన్సెస్ వీ డోంట్ నో హీ డజంట్ సెన్స్ ద థీఫ్ దట్ మదర్ సెన్సెస్ ది థీఫ్ పిల్లవాడు మెడలో ఒక చైన్ ఉంటుంది తల్లి లేనప్పుడు వచ్చా దొంగ ఆ చైన్ ఇవ్వరా అంటే వీడిని నవ్వుతూ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఈ రిజల్ సెన్స్ టీ సో ఆ రకంగా ఐఎన్ ఘట అన్నది ఇట్స్ సెన్స్ వాట్ యూ సెన్స్ ఈజ్ ఘట ఘట ఈజ్ అ సెన్స్ పాట్ సెన్స్ కొన్ని ఒకటి ఉంటాడు దానికే చూస్తూ ఉంటాడు కానీ ఘట అంటే ఏడుతుంది ఈ అంటే ఏమిటంటే ఏమో ఉంటాడు వాడికి పాట్ సెన్స్ మీకున్న పార్టీ సెన్స్ వారికి లేదు వీరికి అసలు సెన్స్ లేదండి అంటారు అలాగంటే అండ్ అలాగంటే ఐ సెన్స్ యు సెన్స్ ఐ అండ్ ఐడెంటిఫై విత్ ఇట్ నౌ యు సెన్స్ ఐ అండ్ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ దర్ పార్టీ ఐావము లేకుండా కిల్లభావాన్ని ఎప్పుడైతే మీరు నిరాకరించినారో అప్పుడు విశేష సంజ్ఞ నా అస్థి ఒకనొక పేరు విశేష సంజ్ఞ ఉండదు అది ఏమిటో చెప్తున్నారు ఆ కిలయభావం లేకపోవడం అంటే ఏమిటో చెప్తున్నారు శంకరులు ఈ వాక్యాలు చూస్తే నాకు మహానందం ఎందుకంటే నేను పొగలు రాత్రి ఒకే ఊదరగొడుతూ ఉంటాను ఓ పాయింట్ అది ఆ వాక్యాల్లో కనపడుతుంది అందుకోసం సంతోషం నాకు వ్యాలిడేషన్ అయిపోయినట్టు ఎవడైనా ఎవరికైనా చెప్తున్నాడని అనుకున్నవాడు ఈ వాకింగ్ చూసాడంటే ఇంకా అనుకునే హక్కు ఉండదు అది పాయింట్ ఓకే ఆ విశేష సముజ్ఞని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అహం అసౌ ఐ ఆమ్ దిస్ అని అర్థం అహం అసౌ అంటే ఐ ఆమ్ దిస్ ఐడెంటిటీ అసౌలో మీరు ఫిలప్ చేసుకోవాలండి అసౌ అంటే ఏమిటి అహం బ్రాహ్మణ అనొచ్చు అహం హిందు అనొచ్చు అహం క్రిస్టియన్ వాట్ ఎవర్ యూ వాన్ టు పుట్ దే తర్వాత ఈ ఐడెంటిటీ చెప్తున్నప్పుడు నేను డ్రెస్సు కోడు పథకము ఇవన్నీ చెప్పారా ఇంకోటి కూడా ఉంది వాళ్ళు పేరు పెడతారు ఓ పేరు పెడతా ఆ పేరు ఎలా పెడతారంటే ఇప్పుడు కృష్ణా కాన్షియస్నెస్ ఉందనుకోండి దాస అని పేరు పెడతారు ప్రతివాడు దాసుడే నందదాసు అరవిందదాసు అంబరీష దాసు ప్రతివాడు దాసుడే దాస అని పేరు ఉందంటే కృష్ణ కాన్షియస్నెస్ అని అర్థం దాసా అని పేరుందంటే తర్వాత రామచంద్ర మిషన్ అనే ఒకటి ప్రేమి అని పేరు పెడతారు అందరూ ప్రేమి ఈ అదే ప్రేమి హీజ్ ప్రేమి ప్రేమి ప్రేమి ప్రేమి అంటే ఒక రకంగా దాన్ని ఏమంటారంటే ఒక ముద్ర వేస్తారు ముద్ర అంటే ఫిజికల్ కాదు పశువులకి ముద్ర వేస్తారు అలాగ ఫిజికల్ కాదు Branding and Tarakana. Physical Kadhu, but psychological branding it is. They give a psychological branding to the person, and he takes it, because he wants it, he wants identity. So, he, that he wants an identity shows that he is incomplete with him. Psychological need room to be very good. Without that identity, I need only the body, and I need to fulfill Kadhu. సో సైకలాజికల్ ఐడెంటిటీ సైకలాజికల్ నీడ్ ఫర్ అన్ ఐడెంటిటీ దట్ ఇస్థియ భావ అది ఉంటుంది దట్ సో ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తారు వాళ్ళకి తెలియదు మేము ఎక్స్ప్లైట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియదు మేము ఎక్స్ప్లైన్ చేయబడుతున్నామని వీళ్ళకి తెలియదు ఒకప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ధర్మ ప్రచారం చేస్తున్నాం అనుకుంటారు దట్ ఈజ్ ద నేమ్ గివ్ ద గివ్ టు దట్ ఎక్స్ప్లైషన్ టు సో ఆ రకంగా ఈ పేరు పెడతారు సో దాస అని ప్రేమి అని రామచంద్ర వేశం రే కాదు ప్రేమి అలాగే ఇంకా ఏవో పేర్లు పెడతారు ఇంకా ఇంట్రెస్టింగ్ నేమ్స్ అభ్యాసీ సంస్కృతం వాడిని కన్సల్ట్ చేయాలి తనకైనా సంస్కృతం వచ్చి ఉండాలి అయితే సంస్కృతం వాడిని ఏమన్నా కన్సల్ట్ చేయాలి హైదరాబాదీ ఇది రిలిజియస్ ఐడెంటిటే కాదు సముద్రా ముంబయి కాదు కర్ర అంటే ఎక్కడో తెలుసుకోండి ప్లేస్ ఐడెంటిటీ ఆ ప్లేస్ పక్కన కర్వ పెట్టుకోవడమే మీరు వెంసర్ కర్ వెంసర్ అనే గ్రామానికి చెందినవాడు గవాస్ కర్ గవాస్ అనే గ్రామానికి చెందినవాడు చించవడ్ కర్ అంటే చించవడ్ అనే గ్రామానికి చెందినవాడు కర్ గ్రా ఒక ఐడెంటిటీ మన మన కుటుంబాల్లో కూడా ఇంటి పేర్ల మీద ఎన్నెన్నో ఐడెంటిటీలు ఉంటాయి ఇంటి అదే సరే ఊరు పేరు మీద లొంగోవాల్ ఇవన్నీ ఇంటి ఇవన్నీ గ్రామాల పేర్ల మీద అక్కడ ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి కొవ్వూరు అంటే కొవ్వూరు గ్రామానికి చెందినవారు కొల్లూరు అంటే కొల్లూరు గ్రామానికి చెందినవారు అలాగే ఎన్నెన్నో ఐడెంటిటీస్ ఉంటాయి మొత్తానికి అహం అసౌ నేను ఫలానా అని ఒక ఐడెంటిటీ పెట్టుకుంటాడు మరి అక్కడితో అముష్యపుత్ర అది మీకు అది శంకర్లు అలా మాట్లాడుతున్నారు ఏమిటంటే మీకు సందేహం రావచ్చు ఆయన మిమ్మల్ని పితృభక్తి పెట్టుకోద్దాం లేదు తల్లిదండ్రులు సేవ చేయొద్దాం లేదు దాన్ని నాటి వాటికి సఖం ఇవ్వటం ఇది ధర్మశాస్త్ర గ్రంథం కాదు ఇది వేదాంతం సో నేను అముష్యపుత్ర అని మీరు అనుకోవడంతో ఈ దేహానికి అభిమానం వచ్చేసిందా ఎందుకంటే యు ఆర్ ది సన్ uh your the body is the sun not you body is the wife body is the husband not you nizam ke o chota o mahatma la avunnarante shankarulu cheppinattai meeku nenu i am i am born on such and such date in such and such place to a set of parents idoka kirya bhavam ee kirya bhavan neelo unnatam varaku you will not know your true swaroopa తల్లిదర్మకి సేవ చేయొద్దని కాదు పితృకర్మ చేయొద్దని కాదు అంటే పితృకర్మ యొక్క స్పిరిట్ తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ పితృకర్మ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఒక ఆయన నన్ను అడిగాడు ఇక్కడ దద్దినం పెడితే ఆయన కడుపునండి ఆయన అడిగాడు దాని మీద స్టాండర్డ్ అబ్జెక్షన్ కూడా ఒకటి ఇప్పుడు ఎవడైనా ప్రయాణానికి వెళ్తున్నాడు అనుకోండి ఏపీ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నాడు అనుకోండి ఏపీ ఎక్స్ప్రెస్ లో వెళ్ళినప్పుడు ప్యాక్ చేసి ఇవ్వడం ఎందుకు ఫుడ్ మధ్యాహ్నం ఈ లంచ్ టైం ఎన్నింటికి రా అడగండి పన్నెండున్నరగానే ఇక్కడ మీరు తదినం పెండం పెట్టేసి మంత్రాలు వేసేయండి వాడికి అక్కడ అందిపోతుంది ఊరికే ప్యాక్ చేసి ఇవ్వడం ఎందుకండి ఆ పన్నెండున్నరకి అది బలహార్షా దగ్గర అక్కడ ఉంటుంది ఏపీ ఇక్కడ మీరు పిండం వాడి పేరు పెట్టేసి పెండం వేసి మంత్రం చదివేసి ఆ పేరు పెట్టేసి పెండం వేసేయండి వాడికి కావాల్సింది ఏదో స్వర్జప్పాలు ఇలాంటివివో కావాల్సి ఉంటే అది చక్కగా తయారు చేసి ఆ పెండ మంత్రం పెట్టి వేసేయండి అయిపోయా వాడి కడుపు నిండిపోతుంది అక్కడ అని అని పూర్వపక్షం దీనికి సిద్ధాంతం ఏంటంటే పిండం వేసి వాడి కడుపు నిండడం కాదు వీడి కర్తవ్యాన్ని వీడి చేయడం వీడికి తల్లిదండ్రులను సేవించుట అనే ఒక కర్తవ్యం ఉన్నది కిల్య భావంలో ఉన్నంత వరకు నేను ఫలానా వారి పుత్రుడను దేహాభిమానం ఉన్నంత వరకు సో బీ ఎ ప్రాపర్ సాన్ తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వాళ్ళని సేవ చేయాలి మరణించిన తర్వాత సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళ పేరు మీద పిండం వేయడం అన్నది సింబాలిక్ వాళ్ళ పేరు మీద పిండము పదము అది తెలుగులో యూసేజ్లో ఎలా వచ్చిందంటే దానికి ఒక రాంగ్ మీనింగ్ వచ్చేసింది పెండం పెట్టేట్రానికి పెండం అంటే అది ఏదో తప్పు సంస్కృతంలో అది చాలా పవిత్రమైన పదం ఇప్పుడు కొంచెం ఇంకొంచెం అన్నం వడ్డించమని అండడానికి ఇంకొంచెం అన్నపిండం దేహి అని అడుగుతారు సంస్కృతంలో అంటే పెండ అంటారు మా కనుస ముందు కూర్చునే అప అపసమీప మాటలు మాట్లాడుతున్నామని అంగపడతాం సంస్కృతంలో దానికి దోషం లేదు తద్దినము అంటే దోషమేం లేదు తత్తు దినం కర్మహారే సమాసం దాంట్లో దోషమేం లేదు కానీ మన సమాజంలో దాని చుట్టూ ఒక దోషము నెలకొని ఏదో లోటు ఏదో సమ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఇన్హిబిషన్ కాబట్టి ఆ పిండం అన్నది సింబాలిక్ మా నాయన మా తల్లిగారిని ఆ రోజు ఓ రోజు ఇది ఓ రోజు సమర్పిస్తారు ఆ పిండం కూడా భూతబలి ఆ పిండాన్ని పశువులు పక్షులు ఆవుకు పెడతారు లేకపోతే నీటిలో వేస్తారు నీటిలో వేస్తే చేపలు అవి అయితే కాకి వేసేస్తారు బట్ అట్ ది సేమ్ టైం యూ ఫీడ్ ఏ ఫ్యూ పీపుల్ ఆ రోజు కొంచెం భోజనాలు అవి పెడతారు అందరికీ దాని స్పిరిట్ అది దాని స్పిరిట్ ఇక్కడ వీడు వేసిన పెట్టిన వాడికి ఎవరికో వెళ్ళి వాడు తింటాడని కాదు దాని స్పిరిట్ అది మనం ఏం చేసామంటే ఆ వేదమంత్రాల్లో ఉండే స్పిరిట్ని మిస్ అయిపోయి దాన్ని దాని లిటరాలిటీలో పడిపోయి దాని స్పిరిట్ పోయింది ఇంకా లిటరాలిటీలోకి వచ్చేస్తుంది ఒక సిగ్నిఫికెంట్ నేమ్ని దాన్ని కాంక్రిటైజ్ చేసి పెట్టేశారు ఇంద్రహ అన్నది అనుకున్న ఒక సిగ్నిఫికెంట్ నేమ్ వరుణ ఏ సిగ్నిఫికెంట్ నేమ్ ఒక నేష ఒక న్యాచురల్ పవర్ అది దాన్ని మీరు కాంక్రిటైజ్ చేసి దానికి ఒక ఆకారం పెట్టి ఓ పట్టుపంచు ఓ కిరీటం పెట్టి మెల్ల ఓ వేస్తే ఓ దేవత పేరు పెడితే వెన్ యూ కాంక్రిటైజ్ లైక్ దాట్ దెన్ ది హోల్ స్పిరిట్ ఆఫ్ ఇట్ దీస్ లాస్ సో ఆ రకమైన ఒక డౌన్ఫాల్ మీకు కల్చర్లో వచ్చింది ముఖ్యంగా ఈ ఈ మిడిగల్ పీరియడ్లో వచ్చింది ప్రతీదీ కాంక్రీటైజ్ చేసి పెట్టడం ఇప్పుడు లక్ష్మి అని ఉందనుకోండి సంపద ఈజ్ వెల్త్ వెల్త్ ఎక్కడుందండి అదే ఈ స్త్రీలు మెళ్లో బళం పెట్టుకుంటారు అది లక్ష్మి సౌందర్యం ఉంటుంది అది లక్ష్మి తర్వాత ఏమో మీరు రైల్లో వెళ్తుంటే వరి చేను అలాగా పచ్చగా ఉంటుంది లేకపోయినట్లయితే కంకులతో నిండి ఎలా పడితే అలాగా ఉంటుంది అది లక్ష్మి పిల్లలు చక్కగా అలర్టు చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు అది లక్ష్మి సో వాట్ ఈజ్ నాట్ లక్ష్మీ సపోజ్ మీరు హెల్దీగా గబగబా మెట్లు ఎక్కి వచ్చి గబగబా దిగి వెళ్ళిపోతారు లేకపోతే నీరసంగా ఎవడము చేపట్టిన తీసుకుని అక్కర్లేకుండా మీరు ఉత్సాహంగా వెళ్తారు అది లక్ష్మి ఆరోగ్య లక్ష్మి ఇటువంటి ఈ సర్వవ్యాపకంగా ఉంటుంది మీ లోపల ఉంటుంది లక్ష్మీ మీ బయట ఉంటుంది కాబట్టి ఆ లక్ష్మి అనే ఆ పదానికి ఆ సిగ్నిఫికెన్స్ అది తెలుసుకునే ఛాన్స్ లేకుండగా ఆ లక్ష్మికి ఒక రూపాన్ని కాంక్రిటైజ్ చేసేసి ఆ రూపానికి కళ్యాణం పేరు పెట్టి మంగళసూత్రాలు కడుతూ ఉండడము భజంత్రిలు వాయిస్తూ ఉండడము ఇలాగ ఇలాగ దాన్ని కాంక్రిటైజ్ చేసి పెడితే సో లక్ష్మీ హ్యాజ్ నౌ బికమ్ ఏ లేడీ విత్ ఏ సెట్ ఆఫ్ ఇడియో అదే ప్రాబ్లం ఇట్స్ ఏ ప్రాబ్లం ఏదో ఉపాసన కోసం ఏదో ఒక ఆకారాన్ని మహర్షులు అనుగ్రహిస్తే దాన్ని లాగి లాగి లాగి ఎంతవరకు లాగాలంత వరకు లాగి అసలు ఇంకా ఒరిజినల్ స్పిరిట్ అసలు చుట్టుపక్కల ఎక్కడా లేకుండా తయారు చేసి పెడితే సో యూ మిస్ ది హోల్ థింగ్ క్షీర సముద్రతయా ఆ క్షీర సముద్రతనయాం అంటే అసలు సముద్రం నుంచి పుట్టింది అంటే మిల్కీవే గెలాక్సీ నుంచి పుట్టిందన ఏదో చూడాలి ఇంకా దానికి ఏదో చూడాల్సి ఉంటుంది క్షీర సముద్రం అంటే పాల సముద్రం నిజంగా పాలతో సముద్రం ఉంటుందని మీరు అంటారు యువ కె నాట్ సేదాట్ కదా డజంట్ లుక్ నైస్ అలాగే చెప్తే బాగుండదు నలుగురు విదేశరంగం భక్తుల గారి దగ్గర క్షీర సముద్ర ఒక మాట అన్నారు అంటే ఆయన అన్నారు నీ జాగ్రఫీ అలా ఏడిసిందిరా పాల సముద్రం తెలుగు సముద్రం ఈ సముద్రం అదే నీ జాగ్రఫీ వెళ్ళి జాగ్రఫీ చదువుకోమని చెప్పారు ఆయన కాబట్టి లైక్ దట్ యూ హ్యావ్ టు లుక్ యూ హెర్ టు లుకింగ్ టు ద సింబాలిజం అసోసియేటెడ్ ఇకేట్ కాబట్టి అముష్యపుత్ర సో తన గురించి తాను ఒక కాంక్రిటైజ్డ్ ఫామ్ తీసుకుని మధ్య మాంసాదులతో కూడిన ఫామ్ ఈ ఫామ్ తీసుకుని దీని బేసిస్ మీద అముష్యపుత్ర అని వీటిని అంటూ ఉంటే సో కాబట్టి ఎక్కడి నుంచో ఒకడిపో వెళ్ళాము కాబట్టి అనుష్యపుత్ర అనేది కిలియ భావం ఆ కిలయభావాన్ని విమర్శించే సందర్భంలో మీరు దాన్ని పితృదేవోభవ మాతృదేవోభవ దానికి ముడి పెట్టకూడదు అది నేను మీకు మనవి చేసే అనుష్యపుత్ర ముమేదం క్షేత్రం ధనం ఇది చూడండి ఎలా ఉందో మీరు ఆలోచించండి మీరు అనుభవజ్ఞులు పెద్దలు ఇది నా పొలము క్షేత్రం పొలము ఇది నా పొలము అన్నవాడు ఎవడైనా మిగిలేడండి ఇంతవరకు ఎవడన్నా ఒక్కడిని చూపించండి మిగిలిన వాడిని ఇది నా పొలము అని మిగిలిన వాడు ఎవడన్నా కనుగొంటాడో మీరు చూడండి ఇది నా పొలము ఇది నా పొలము రోజు పొలానికి వెళ్ళొస్తూ ఉంటాడు కొద్ది రోజులకి పొలానికి వెళ్ళలేకపోతున్నాను బెంగ పెట్టుకుంటాడు కొద్ది రోజులకి ఆ పొలాన్ని తలుచుకుంటూ ప్రాణాన్ని విడిచిపెడతాడు ఆ పొలం అక్కడే ఉంటుంది తర్వాత ఆ పొలాన్ని ఆ పొలంలో ఏదో పంట పండుతుంది అది ఎవడు తింటాడు వీడు అనుకుంటాడు అక్కడ పండిందంతా నేనే తినాలి అని ఒక పట్టుదలతో వీడు ఉంటాడు అదే కదా మరి ఇదం మమ క్షేత్రం అంటే అసలు అక్కడే దోషం వచ్చింది చూడండి నేనేమంటానంటే ఇది పొలము నా ఉంది ఇక్కడ పండిన పంటంతా వేస్ట్ కాకుండా ఎవరో వాళ్ళకి లభిస్తే చాలా సంతోషము అని నేను అంటాను నేను యు మే నాట్ అగ్రీ విత్ ఇట్ బట్ నేనైతే అలా అంట ఇప్పుడు అరటి ఉందనుకోండి అది ఎక్కడ పండిందో పండింది అదే ఓ ముక్క నేను నోట్లో వేసుకుంటాను ఓ ముక్క మీకు ఇస్తాను ఇప్పుడు మీ ఇప్పుడు నేనేం మీరంటే కొని ఇచ్చారు రైట్ కొని మనం తినకపోతే ఓ ఆవో ఓ మేకో ఓ కోత ఏదో ఒకటి తినాలి తప్ప అది కూళ్ళిపోయే అవతల పారేయడం తప్పు కాబట్టి ఒక పొలం ఉంటే దాంట్లో పంట పండినప్పుడు కొంత రైతు తింటాడు రైతు దగ్గర మీరు ఎంత కరాఖండిగా ఉన్నా వాడు తినేది వాడు తింటాడు రైతు ఎప్పుడు బాబాయా బాబాయా అంటూ కనపడతాడు కానీ మనం ఇలా తను తిప్పగానే వాడవాయా అని అంటాడు వాడికి వచ్చిందే చేస్తాడు వీడు ఏదో రైతున్న అధీనంలో పెట్టుకున్నానని వీడు అహంకరించడం తప్ప రైతు మీ అధీనంలో ఎన్నుడు ఉంది వారు ఇరవై నాలుగు గంటలో ఒకడు ఉండేవాడు మీరేమో కౌలుదారు ఎక్కడో ఒకసారి వెళ్ళి శిస్సు వసూలు చేసుకునేవాడు మీరు అది నాది నాదనే అభిమానమే తప్ప అది మీది ఎన్నుడు కాదు శిస్సు ఇంకా వస్తుందంటే ఎందుకు వస్తుంది తెలుసునా మీ ఓనర్షిప్ వల్ల రావట్లేదు ఈ సమాజంలో ఇంకా ధర్మము అనేది ఒకటి ఉన్నది మీకు నేను మొన్న మనం హైదరాబాద్ సిటీలో దేర్ ఈజ్ నో లా కానీ మనందరం సుఖంగా ఉంటున్నాం మనం అమెరికా పారిపోవడం కర్లేదు ఎందుకో తెలిసిన ధర్మం ధర్మం ధారయతి ప్రజా దేర్ ఇస్ నో లా ధర్మమే ఉన్నది కానీ లా అనేది లేదు ధర్మమే ఉన్నది అమెరికా లాంటి చోట న్యూయార్క్ లాంటి చోట అలా ఉంది ధర్మం మన దగ్గర లా లేదు ధర్మం అంచేతనే కొంచెం ఇబ్బందులు పడుతున్నా మనం జీవించగలుగుతున్నాం వాళ్ళు జీవిస్తున్నాం అయితే వాళ్ళకి ఆ ఒక మహాత్మను చెప్పాడు అవుటర్ అండ్ ఇన్నర్కి మధ్యన గ్యాప్ ఎక్కువ అక్కడ ఇక్కడ ఔటర్కి ఇన్నర్కి మధ్యలో గ్యాప్ తక్కువ కాబట్టి లా లేకున్నా ధర్మం సరిపడుతుంది మనం సుఖంగా వాళ్ళకి ఔటర్ గ్యాప్ ఎక్కువ కనుక వాళ్ళకి ధర్మం సరిపడదు ధర్మంతో పాటు లా కాబట్టి వీఆర్ బ్లెస్డ్ కనుక ఇంత లంచగొండుతో ఉన్నా కూడా మనం కడుపుకుండా భోజన చేసి సాయంకాలం ఇలా కూర్చొని పాఠం చెప్పుకుంటున్నామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కాబట్టి ధర్మము గలదు ఎనీవే సో ఇదం ఇది నా పొలము అనే మాట ఉన్నప్పుడు చూశారా అది క్రియభావం ఇవాడు ఎక్కడో విరుకలో కూర్చుంటాడు ఇదం మమ్మ క్షేత్రం అని రెండు ఎకరాల పొలం వీడి వాతాపొలం ఎక్కడో ఉంటుంది కోనసీమలోనో లేకపోతే నెల్లూరులోనో ఉంటుంది రెండు ఎకరాల పొలం వాడు అమెరికాలో ఉంటాడు ఇదం మమ్మ క్షేత్రం అని అభిమానం పెట్టుకుని మా అన్నయ్య నా క్షేత్రంలో ఆదాయం తినేసుకున్నాడనో రైతు తినేసుకున్నాడనో నాకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదనో వాడు దుఃఖిస్తూ ఉంటాడు అక్కడ లక్షలు సంపాదిస్తూ ఉంటాడు సంపాదిస్తూ దుఃఖిస్తూ లాజిక్ అనేటంటే అది కిరియ భావం ఉంటుంది ఇదం క్షేత్రం ఇదం మమ్మ ధనం ఈ ధనం గురించి నాకు అభిప్రాయం ఉంది ఎప్పటికప్పుడు ఇది చెప్పడంలో నాకు సరిగ్గా చెప్పడం చేతనవట్లేదేమో నాకు అనిపిస్తుంది నా అభిప్రాయంలో ఏదైనా వాల్యూ ఉంటే మీరు పరిశీలించండి పెద్దలు నా అభిప్రాయం ఏమిటంటే చీమలు పెట్టిన పుట్టలు ఉన్న సానిక మనం డబ్బులు పోగు వేయడానికే మనం పోగేసిన డబ్బుని మరొకళ్ళెవడోలో ఖర్చు పెట్టాం భుజంతి ధూత్తా కృపణస్య విత్తమ్మని మన చేతులతో మనం పది రూపాయలు ఖర్చు పెట్టలేము అది ఎవరికో దొరుకుతుంది వాడు ఇలాంటి పది రూపాయలన్నింటినీ పోగొట్టి వెయ్యి రూపాయల్ని ఒకే దఫాలో ఖర్చు పెట్టాం అది చూస్తే మన గుండె చెరువు మనం చూడకపో మన అదృష్ట వైతులు అయితే మనం చూడకుండానే మనం ముందే వెళ్ళిపోతాం అది ధనం ధనం అంటుంది నేను ఒక ఆయన చూశాను ఉద్యోగం చేస్తున్నంతసేపు దాచిపెట్టడం ఎలాగా దాచిపెట్టడం ఎలాగా దాటి పెట్టడం ఎలాగా అని పోగేసి పోగేసి పోగేసి ఇందిరా వికాస పత్రాల్లో పెట్టేవాడు రిటైర్ అయ్యేప్పటికీ గుప్పెడి ఇందిరా వికాస పత్రాలు పెట్టుకున్నాడు ఆయన బతుకున్నంత కాలం ఈ పత్రాలని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉండే కార్యక్రమం చేస్తూ చేస్తూ చేస్తూ ఆ పత్రాల పెట్టి చచ్చిపోయాడు ఆయన ఆ సుమంతా ప్రభుత్వం వాళ్ళకి పోయింది ప్రభుత్వం వాళ్ళకి పోతే తర్వాత వాళ్ళు ఎవరో మీరు ఇందిరా వికాస్ పుత్రలో వెయ్యి రూపాయలు పెట్టి ఆరేళ్ళ తర్వాత వెళ్ళి రెండు వేలు కదా మీరు తీసుకున్నది ఎంతో చెప్పమంటారా మీరు పెట్టినప్పుడు వెయ్యి రూపాయలు ఆరేళ్ల తర్వాత రెండు అంటే ఆ రెండు విలువ మీరు పెట్టినప్పుడు ఐదు వందలతో సుమారు అర్థమైందని కాబట్టి మీరు వెయ్యి రూపాయలు పెట్టి ఐదు తీసుకుంటారు ఆ ఐదు వందలు మీరు ఖర్చు పెట్టిన మీరు ఒకప్పుడు కాఫీ తగే ఎవరికైనా కాఫీ ఇప్పిస్తే మీరు భాగ్యం ఉంటుంది అలా కాకుండా ఈ రెండు వేలు పెట్టి మళ్ళీ ఇంకోసారి దిరా వికాస పత్రం కొన్నారంటే మీకు ఆ భాగ్యం కూడా లేదని అర్థం కాబట్టి ఆలోచించండి అయితే మనం ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడ్ నుంచి మనం బయట పడలేము ఎందుకో తెలుసిన మనల్ని ఆ కాలము అలా స్ట్రాంగిల్ హోల్డ్లో పట్టుకుని ఉంది విఆర్ ది వీఆర్ ది విక్టిమ్స్ ఆఫ్ ద బాండేజ్ ఆఫ్ టైం మనం ఒక పశువులాగా పక్షులాగా మనం ఎన్నడూ ఫ్రీగా ఉండలేము ఎందుకంటే మనకి రేపు అనేది మన నెత్తి మీద తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ రేపు ఉద్ధరిస్తుందనే అభిప్రాయంతో ఇందిరా వికాస పత్రాలు లేకపోతే కిసాన్ వికాస పత్రాలు డబ్బులు కాగితాలు ఇలాగే ఉంటుంది మన బతుకు ఎప్పుడో హరి అంటాడు వీడు ఆ తర్వాత ఆ పత్రాలు ఎవరో వాడుకుంటా ఎవడో వాడుకుంటే పుణ్యమే వీడు సరిగ్గా చెప్పకుండా ఎవరికి తెలియకుండా దాచిపెడితే అది కూడా ఉండదు అప్పుడే నష్టం లేదు ప్రభుత్వం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు ప్రభుత్వానికి పోతుంది ప్రభుత్వంలో పడిపోతే అది ఎక్కడ ఖర్చు అయిందో ఎలా ఖర్చు అయిందో ఎవడు దానికి ఏమీ చెప్పలేడు ఆ పరమేశ్వరుడికే తెలియాలి సర్వజ్ఞుడైన పరమేశ్వరుడికే తెలియాలి వారవ మాత్రుడికి తెలిసి ఇదేమీ లేదు ప్రవృత్తాలకి వెళ్ళి రో తొంభో ఇప్పుడు ఏవైంది ఎలా పుట్టింది ఇదం మమధనం అదండి మా ధనం అలాగే ఉంటుంది అర్థం అనర్థం భావయ అని శంకరులు చెప్తే మొన్న ఒక మహాత్ముడు చెప్తున్నాడు అర్థము ధనము అనర్థము అని తెలుసుకో అని దీనికి అర్థాన్ని చెప్తూ ఉంటారు కొంతమంది కొంతమంది ఆ అర్థం తప్పు అని చెప్తున్నాడు ఆయన కోట్ చేసి బ్లాక్ అండ్గా తమ యొక్క సాంసారికమైన భావాన్ని దాన్ని ఎత్తి పెట్టి చెప్తున్నాడు నేను ఏమన్నా అనుకున్నానంటే ఎందుకే అలా చెప్తావు డబ్బు మనం సంపాదించుకోవాలి డబ్బు అటుపెట్టుకోవాలి భవిష్యత్తు కూడా మనం చూసుకోవాలని చెప్పు దీనికోసం శంకరాచార్యుల శ్లోకం కొట్టేసినందుకు ఆ కొటేషన్ నువ్వు చెప్తున్న సమర్థించట్లేదు ఆపోజిట్ సమర్థిస్తోంది పైగా ఆపోజిట్ చెప్తోంది ఎక్కడొచ్చి నీకున్న వెసులుబాటు ఏమిటంటే వినీవాళ్ళు వెర్రిమొహాలు అది అదొక్కటే నీకున్న వెసులుబాటు తప్ప నీకు ఆ శ్లోకం నువ్వు చెప్పి దాన్ని సపోర్ట్ చేయట్లేదు వినీవాళ్ళు వెర్రిమొహాలు కాబట్టి సాగిపోతుంది ఇదమ్మ ధనం ఈ ఇదమ్మ ధనం అన్నది ఇదొక పెద్ద వ్యామోహం అహం సుఖీ దుఃఖీ కొంతసేపు సుఖం తర్వాత దుఃఖం సుఖం తర్వాత దుఃఖం దుఃఖం తర్వాత సుఖం నేను పూజ స్వామీజీ బాగా చెప్తారు ఆయన ఏమంటారంటే దుఃఖం సుఖం దుఃఖం సుఖం అలా ఉంటుంది అంటే సుఖీ దుఃఖీ అని దుఃఖం వల్ల దుఃఖీ దుఃఖీ ఆయుధ పొరపాటు చేస్తాయి ఎప్పుడు గుర్తు దుఃఖీ సుఖీ దుఃఖీ సుఖీ అలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి అంటే దుఃఖం వచ్చిందంటే మన దగ్గర మకాన్ పెట్టేస్తుంది అది పోదాం సుఖం వచ్చేసి వెళ్ళిపోతా ఉంది దుఃఖీ ఇది నేను ఇది ఇదంతా కలియ భావమే ఇక్షేమమాది లక్షణ అది ఆ విశేష సంజ్ఞ ఏమిటంటే ఇక్షేమమాది లక్షణ చూడండి వీడు ఐ ఆం హ్యాపీ అంటే అది సౌజ్ఞ అవుతుంది ఒక స్టేటస్ పేరు పెట్టుకుంటే అది కూడా సౌజ్ఞ అవుతుంది ఐఎం ఫాదర్ సౌజ్ఞ అవుతుంది మనం అనుకుంటాం సముజ్ఞ అంటే ఐఎం రామారావు ఆయాం సుబ్బారావు అదే సముజ్ఞ అనుకుంటాం నానా ఐఎం హైదరాబాదీ ఇట్స్ ఎ సౌజ్ఞ సో అహం సుఖీ అహం దుఃఖీ ఇట్స్ ఎ సౌజ్ఞ ఈ విధంగా ఈ కిల్య భావము ఉన్నది ఈ విశేష సంజ్ఞ రూపమైన కిలయభావము గలదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అవిద్యాకృతత్వాత్స్యాహందం అవిద్యాకృతత్వాత్ ఈ కిల్యభావము దానిని బట్టి వచ్చే విశేష సంజ్ఞ ఇది యథార్థమా కల్పితమా అది జ్ఞానమా అజ్ఞానమా కిల్యభావం మీరు పెట్టుకుంటే అది సత్యమా అసత్యమా అది అసత్యం అదంతా అజ్ఞానం అజ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసునండి అజ్ఞానసే జో హోతా ఓ అసల్ మీద హోతా అంటే మీయందు ఆ కిల్యభావము ఏమీ లేదు ఈ నయా పైస వంతైనా కూడా మీ ఎందు కిల్యభావం లేదు కానీ అజ్ఞానం చేత ఇంతటి కియభావాన్ని వీళ్ళు ఎత్తుని వేసుకుంటారు ఇది చాలా డిఫికల్ట్ ఘట్టం విషమ ఘట్టం అంటారు వేదాంతంలో ఇది చాలా విషమమైన ఘట్టం ఎందుకంటే లోకంలో పదు మంది ఏదైతే అదుక్కుంటారో అదంతా తప్పని చెప్పాల్సి ఉంటుంది ఇది ఎదురీట ఏటికి ఎదురీట అందరూ ఏటికి వాళ్ళుగా అందరూ ఇక్కడ పెద్ద పెద్ద ఊరేగింపులు చేసుకుంటూ పోతూ ఉంటే వీడొక్కడూ ఎదిరిద్దుతానంటాడు అలా ఉంటుంది ఈ పాఠం చూడండి దెర్ ఈజ్ అ థింగ్ కాల్డ్ కాన్సెప్చువల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు జీవితము అనే ఒక టాపిక్ తీసుకోండి మీకు జీవితము ఇప్పుడు మనందరం కూడా ఒక జీవితాన్ని జీవించే ప్రయత్నంలో ఉన్నాం కదా ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని శాంతిమయం చేసుకోవాలని కొంత సార్థకత ఈ జీవితానికి రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం అయితే మంచిది అసలు ఆ జీవితానికి అర్థం ఏమిటి వాట్ మీనింగ్ ఆఫ్ లైఫ్ మీకు తెలిస్తే ఆ మీనింగ్ని మీరు సాకారం చేసుకుంటే మీ జీవితం సార్థకమైనట్టు కదా వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ సపోజ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ మీరు తప్పుగా తెలుసుకున్నారనుకోండి మీకు ఎప్పుడైనా జీవితం సఫలమయ్యే అవకాశం ఉంటుందా ఎన్నటికీ ఉండదు అంచేతనే ఎవ్వడి జీవితము చరితార్థం కాదు ఒక్క బ్రహ్మజ్ఞానికి ఒక్కడే కృతార్థుడు ఎవ్వడూ కూడా చరితార్థుడు కృతార్థుడు అనదగ్గవాడు అసలు ఈ సృష్టిలోనే లేడు ఇంత సమస్యలా ఎందుకుంది అంటే బికాజ్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇజా జీవితానికి అర్థమేమి అని ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే తప్పు ఉదాహరణకి మీరు జీవితాన్ని మీరు నిర్మించుకున్నారు జీవితాన్ని నిర్మించుకున్నారు జీవితంలో ఎన్నెన్నో కార్యములను మీరు చేసుకున్నారు ఎన్నెన్నో గొప్ప గొప్ప పనులని మీరు చేశారు గొప్ప గొప్ప విజయాలని సాధించారు ఎన్నెన్నో ప్లేసెస్ తిరిగారు ఇవన్నీ మీరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ ఇన్ని పనులు ఇన్ని విజయాలు ఇన్ని ఘనకార్యాలు మీరు ఎందుకు చేశారు అవన్నీ యథార్థమని మానవ జీవితం యొక్క అర్థం మీరు అనుకోబట్టే కదా చేశారు అయితే నేను ఒక్క మాట చెప్తా మీరు జీవితంలో సాధించిన ఘనకార్యాలు చేసిన పెద్ద పెద్ద కార్యాలు క్రియలు కర్మలు లౌకికమైనవి వైదికమైనవి ఇవన్నీ కూడా ఏవైతే అన్నీ కలిసి ఒక జీవితము యొక్క నిర్మాణము అనే ఒక కార్యంలో భాగంగా ఉన్నాయో ఈ విధంగా ఈ జీవితము నా చేత నిర్మించబడినది అని మీరు ఏదైతే అనుకుంటూ ఉండేందుకు అవకాశం ఉందో That is the life. All of it will end in time. Antha kuda, time was, time, kāla pravāhalo kuttuku potun, antha kuda. Kāla pravāhalo antha kuttuku potun.